తొలగించిన వారికి ఇవ్వకపోవటమే కాదు వారి వంశస్థులు కూడా వీరికే కాదు వీరి వంశస్థులకు కూడా ఇవ్వరు శ్రీహరిశాస్త్రుల వారి విషయంలో ఈ సందర్భం అంతా ఎరిగినదే కావున విస్తరించ పని లేదు కలకత్తా ఆతిథ్యం ప్రసక్తాను ప్రసక్తంగా కథ ఎక్కడికోపోతూ ఉన్నది ఇలాంటి మహాపండితులందరూ కాశీలో తయారై వచ్చి మన దేశాన్ని అలంకరించేవారన్నది ప్రధాన అంశము అట్టి కాశీ ఇప్పుడు ఏదో మాదిరి స్థితిలో ఉన్నట్టు వింటాము ఆ కాశీ నుండి నేను దేశానికి రాబోచు సహాయం కోసం చూస్తూ ఉండగా మన దేశస్థుడే రెడ్డిసీమలోని లక్కవరము నుండి వచ్చిన వందనపు నర్సయ్య అనే కోమటి బిడ్డ నావరనే సహాయం కోసం వెతుక్కుంటూ నాకు దొరికినాడు నేను అతనికి దొరికాను ఇరువురము తల్లిదండ్రులు కలవాళ్లమే కావున మాకు గయకు వెళ్ళవలసిన ప్రసక్తి లేశమున్ను లేకపోయినప్పటికీ పోని రాక రాక వస్తుమిగదా విష్ణుపాద సందర్శనం చేసుకొని పోదామని గయకు కూడా వెళ్ళాము అక్కడ విష్ణుపాదమును పూజించుకొని కలకత్తాకు టిక్కెట్టు పుచ్చుకొన్నాము నూట నెంబర్ గల గృహంలో మన తెలుగుదేశీయులున్నారు అక్కడికి తీసుకువెళ్ళామంటే జట్కావాడే తీసుకు అని కాశీలో విద్యార్థులు చెప్పినారు అది జ్ఞాపకం పెట్టుకున్నాము కానీ ఆ జట్కావాడు మమ్మల్ని మోసం చేసి ఎక్కడో వాడికి తోచిన చోట దింపి బాడుగా తే తెమ్మన్నాడు వాడితో పోట్లాడలేక వాడిది వాడికిచ్చి ఆ సమీపంలో ఉన్న ధర్మశాలలో దిగినాము అది సకల అల్లరి చిల్లరి జనంతో ఎంతో సంకులంగా ఉన్నది అయితే ఏం చేయము ఆ మహా మహాపట్టణంలో మమ్మల్ని చూచేదెవరు అది ఆషాఢ మాసము తొలకరి వానలకు ఆరంభమైంది విరుద్ధమైన గాలి వంటకు మొదలు పెడితే పొయ్యి మీద పాత్ర ఉంటే మంట ఎక్కడో ఉండటం అట్టి స్థితిలో చేతగానే నేను వంట చేయగలను సహాయుడు కోమటి కదా వంట నేను చేస్తే తక్కిన యావత్తు పనులను అతడు సవరణ చేయగలడు ఎట్లాగైతేనేమి బజారు వెళ్ళి రొట్టెలు కొనుక్కొని తెచ్చుకొని తింటూ వారం రోజులు కాలక్షేపం చేశాము ఆ కలకత్తాలో వారం రోజులున్నా మాకేమీ నిల్వ నీడ దొరకలేదు బంగాలీ వాణి మోసం ధర్మశాలలో జనం వల్ల అక్కడి నుండి జగన్నాథానికి వెళ్ళటానికి త్రోవ మాత్రం తెలిసింది ఆ త్రోవ కొంత సముద్రం మీద కొంత కాలువల మీద కొంత మెట్టను ఈలాగున ఉన్నది ఎట్లో పోతే తప్ప ఆ కలకత్తాలో బజారు రొట్టెలతో ఎన్నాళ్ళు ఉపవాసాలు చేయటం కాలాటకన్నాడు భంగుపుచ్చుకొన్న దోషం వల్ల కలిగిన గ్రహణి మరింత హెచ్చు మొదలుపెట్టింది మరింత హెచ్చ మొదలుపెట్టింది అందుచే ఆ కలకత్తా నుండి బయలుదేరొట్టకయి స్టీమర్కి టిక్కెట్టు తేవటానికి కోయిల్ ఘాటుకు బయలుదేరాను కోమటి బస్సులో కాశీకావెళ్ల వద్దనే ఉన్నాడు అతడు వీధిలోకి వెళ్ళినప్పుడల్లా త్రోవ తప్పి పావలా పావల అర్ధాలంశం ఇచ్చి అతి కష్టం మీద బస్సుకు చేరుతూ ఉండేవాడు నేను మాత్రం వెళ్ళిన త్రోవ జ్ఞాపకం పెట్టుకొని అవధానం చేసినంత పని చేసి బస్సుకు చేరుతూ ఉండేవాడను అందుకే టిక్కెట్ కోసము పదహారు రూపాయలు పుచ్చుకొని నేను బయలుదేరాను ఒక పొర్లాంగ్ వెళ్ళాను కోయిల్ ఘాటు ఉంది అంతలో ఒక బంగాలీవాడు నా వాలకం కనిపెట్టాడు వీడెవడో తెలుగువాడురా అనుకున్నాడు ప్రీతిపూర్వకంగా వాడి భాషతో ఎక్కడికి వెళ్తావు భట్జీ అని ప్రశ్నించాడు కోయిల్ అని వచ్చిరాని హిందీతో జవాబు చెప్పాను దాని మీద వాడికి మరీ లోకవు చిక్కింది ఒక మాట చెబుతాను వింటావా అన్నాడు చెప్పమన్నాను కోయిల్ తక్కువ సొమ్ముకు టిక్కెట్టు ఒక బాబు ఇస్తున్నాడు నేను కూడా జగన్నాథం వచ్చేవాడనే నేనక్కడనే పుచ్చుకుంటాను నాతో కూడా వస్తే నీకు కూడా తేలికగా ఇప్పిస్తాను రమ్మన్నాడు వాడి మాటల వల్లనే ఎంత తెలివి తక్కువ ఒకడికైనా మోసగాడని తెలుస్తుంది కదా అట్టి స్థితిలో అంతో ఇంతో లోకజ్ఞానం కల నాకు తెలియదనటానికి అవకాశం లేదు కాని తెలిసిన వాని వాణ్ణి నేనెట్లా తప్పించుకోగలను ఎట్లో నా వద్దనున్న సొమ్ము కాజేయటానికి వాడు సంకల్పించాడు ఆ సొమ్ముతో నన్ను వదిలితే అదే చాలునని నేననుకున్నాను వాణితో కూడా తోడేలుతో వెళ్లే మేకలాగా రాజవీధిలో పోతున్నాను కొంత దూరం వెళ్ళిన మీదట ఒక పెద్ద మేడ గుమ్మడికాయ వాటంగా ఉన్నది కనపడ్డది దాని మెట్ల త్రోవ ఒక చిన్న వీధంతా వెడల్పుగా ఉంది ఆ త్రవని మేడమీదికి మీదికి త్రోవ తీశాడు ఇక ఐదారు మెట్లల్లో పైకి వెళదామన్నప్పుడు నన్ను చూసి సొమ్ము నా చేతికి ఇ నువ్వు ఇక్కడే కూర్చో నిన్ను చూస్తే బాబు ఎక్కువ అని నా వద్దనున్న పదహారు రూపాయలను పుచ్చుకొని పైకి వెళ్ళాడు తెలివి తక్కువ వాడెవడు బ్రతుకు జీవుడా అని కొంత సంతోషంతో ఐదు నిమిషాలకన్నా తక్కువ కాలమే నేను అక్కడ కూర్చున్నాను పూర్తిగా సంతోషమేళ కలగలేదని చదువరులు శంకింతురేమో వాడు నన్ను చంపే ఉద్దేశంలో లేడని స్పష్టపడుటచే కొంత సంతోషమనకు అవకాశం కనపడుతూనే ఉంది కదా ఇక కొంత విచారం తిరిగి వచ్చి తీసుకుపోయి దేవీ నవరాత్రుల దాకా వాళ్ళ టోళాలలో దాచి అమ్మవారికి బలి అని కొంత విచారం ఏమురాయను అప్పుడు నా మనసులో ఎన్ని రసాలకైనా అవకాశం కలిగింది అంత సేపు ఐదు నిమిషాల లోపు మళ్ళా నాకు ఏం తోచిందో తరువాయి మెట్లు ఎక్కి మేడ మీదకి వెళ్ళాను నాలుగు దిక్కులు చూచాను బాబూ లేదు గీబూ లేదు ఏమో కాని ఒక్క నౌకరు కూడా లేడు మేడ మీద కూడా ఒక వీధిలాగున్నది కొంతవరకు వెళ్ళాను మళ్ళా ఇదివరలో మేము ఎక్కిన మోస్తరువే మెట్లు తొవ ఒకటి కనిపించింది అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆ మెట్లు ఏమాత్రమో తరువాయిలో ఆ మోసగాడు కనిపించాడు పోని పోతున్నాడు అనుకున్నాను మళ్ళా వెనక్కి చూశాను నేను కనపడ్డాను బాబులేడు ఎక్కడికో వెళ్ళాడు నీ సొమ్ము ఇదిగో తీసుకో అని వెనక్కి వచ్చి నా చేతికిచ్చేశాడు ఏమిటో ఈ చిత్రము సొమ్ము ఎందుకు ఇవ్వాలి ఇవ్వకపోతే నేనేం చేస్తాను తాను మోసగాడు కాడని నేను అనుకోవటానికి అనుకుందునా ఇట్లు నన్ను వల్ల వానికి కలిగే లాభమేమిటి నా దగ్గర నున్న సొమ్మి ఇంతే కదా అది ఇది వరకే ఇచ్చితనే ఏమో నాకప్పుడే కాదు ఇప్పటికి వాని ఆంతర్యం తెలిసిందే కాదు నన్ను వాడేమో తెలివి తక్కువ వాణ్ణిగా ఊహించాడు కానీ వాడి చేష్టలను బట్టి నేనే వాణ్ణి తెలివి తక్కువ వాడని మీద దెబ్బ కొట్టి చెప్తాను కారణం చదువురులే విచారించుకొందురుగాక నేను ఈ కథాభాగములో వ్రాసిన సంగతులలో చదువులకు నమ్మ తగినది కథాభాగమే దీన్ని గురించి ఇప్పటికి నీ నాకు నమ్మకం లేదు ఇతరులను గూర్చి వ్రాయటమేందుకు ఇది కలమాత్రం కాదు నిజంగా జరిగింది సొమ్మిచ్చి మళ్ళా వెంటబెట్టుకొని కొంత దూరం త్రిప్పినాడు ఆ తోడేలు వెంట ఈ మేక యథాప్రకారమే నడుస్తూ ఉంది మళ్ళా అటు తిప్పి ఇటు తిప్పి ఆ మేడ వద్దకే ఆ మెట్ల వద్దకే తీసుకు వెళ్ళాడనుకున్నాను లేదా అలాంటి మేడ మరొక్కటుందేమో మళ్ళా ఎక్కడం మొదలు పెట్టాను వెనకాల నేను త్రాటితో దబ్బనంగా ఎక్కుతున్నాను సరిగా ఇంక ఐదు మెట్లే తరువాయి అక్కడ ఆగి సొమ్ము వాని చేతిలో ఉన్న పదహారు బెత్తాల గుడ్డగొడువు సరికొత్తది నా చేతికిచ్చి పైకి రావద్దు నే వచ్చేదాకా ఇక్కడే కూర్చో అని మర్యాదగా చెప్పి పైకి వెళ్ళాడు నేను ఐదారు నిమిషాలు కూర్చొని పైకి వెనుకటిలాగే వెళ్ళి నాలుగు దిక్కులు చూచి రెండోత్రావను దిగి తల తడుముకుంటూ బస్సులోకి వచ్చాను జరిగిన సంగతి స్నేహితుడు కోమటితో చెప్పిదిని అతడు నేను బ్రతికి వచ్చి తనకు కనపడ్డందుకు మిక్కిలిగా సంతోషించి నన్ను ఎంతో మెచ్చుకున్నాడు పదహారు రూపాయలకు పదహారు బెత్తాల గొడుగు వచ్చిందన్నాడు నేను శ్రీ విజయనగరం మహారాజా వారి దర్శనానికి వెళ్ళినప్పుడు ఇటీవల రచించిన పద్యాల్లో ఒక శీస పద్యంలో పడవలే పడరాని పాటులెల్లా అని ఆ పాట్లు ఆ ఈ పాట్లే అని చదువులు తెలుసుకుందరుగాక లాక్షణికులు అహో భారో గురు కవేహే అని ఊరకే వ్రాయలేదు దేశాటనం వల్ల ఎన్ని కష్టసుఖాలు వంటపడతాయో చదువరులు గుర్తింతురుగాక క్షుధాతురాణం నరుచిర్ నపక్వం పిమ్మట మరునాడు జాగ్రత్తగా కోయిల్ వెళ్ళి టిక్కెట్ తెచ్చుకొని స్టీమర్ ఎక్కాము ఆ స్టీమరు మరునాడు ఉదయం తొమ్మిది గంటలకు చాందినివాల అనే ఓఢ్ర గ్రామం సముద్రంలో త్రోవదప్పి రాత్రి తొమ్మిది గంటలకు గాని గమ్యస్థానానికి చేరింది కాదు చేరటంతోటే ఏదో నది ఒడ్డున దిగటం గనుక కొత్తగా వచ్చిన బురద స్నానం చేసి ఊళ్ళోకి చేరి అందరము ఒక సావిట్లో మకానం చేశాము అది ఒక దుకాణదారుని ఇంటి సావిడి దాని నిండా రెండేసి గజాలకు ఒక్కొక్కటి చొప్పున చాలా వండుకొనే పొయ్యిలున్నాయి పొయ్యి ఒక్కింటికి అర్ధనావంతున బాడుగా ఇవ్వటం ఏర్పాటు తొరక దూదేకులు కోమటి బ్రాహ్మడు అందరూ అక్కడే వండుకోవటం బియ్యం పప్పు వగైరాలు ఆ దుకాణంలోనే కొనుక్కోవటం ఉప్పుడు బియ్యం తప్ప దొరకవు చింతపండు ఆ దేశస్తులు వాడరు దానికి బదులు లేత మామిడికాయల తాలూకు ఎండబెట్టిన చీలికలు దొరుకుతాయి ఎట్లాగైతేనేమి రాత్రి సుమారు పన్నెండు లోపల అన్నం వండాను పెసరపప్పు వండాను అరటిపళ్ళు కొనుక్కున్నాము మజ్జిగ మాత్రం మంచిదే దొరికింది కాలే కడుపునకు మండే బూడిదే అన్నట్లు పొట్ట నిండించుకున్నాము గయ నాటికి సుమారు పది రోజులు దాటింది ఈ లోపల మాకు ఏ రొట్టో తప్ప అన్నం లేదు ఆ హేతువు చేత ఆ ఉప్పుడు బియ్యం అన్నం అమృతోపమంగా ఉంది క్షుధాతురాణం న నపక్వం అక్కడే అంతా పరున్నాం తలవారింది ముందు ప్రయాణం ఎప్పుడంటే ఎప్పుడని కనుక్కోగా పగలు రెండు గంటలకు టీమరు వెనుక కట్టిన కంకర పడవల మీద ఎక్కడమును మరునాడు ఉదయానికి కటకం చేరటమున్ను అని వాకబ మీద తెలిసింది మళ్ళా పెందలెక్కడ వంట మొదలెట్టి పది గంటలలోగా ఒక మాటు తిని ప్రయాణం అయ్యేటప్పుడు రెండో మాటు కూడా తిన్నాం దృష్టి మరక మరొక దోషంగాని అక్కడ భోజనంలో లేశమున్ను లేదు ఆ ఇల్లు బహుశ ఆ దేశంలో కోమటి వర్ణమునకు చెందినదే ఆ దేశాన్నే కీకటమని శాస్త్రులు వ్యవహరిస్తారు దితిజాధిప కీకటంబు దేవాపగయున్ అని దేవి భాగవతము ఆ దేశాల్లో తీర్థయాత్రకు తప్ప ఇతర కారణం మీద ప్రయాణం చేసే ఎడల ద్విజులు తిరిగి ఉపనయనం చేసుకోవలసినదని ధర్మశాస్త్రంలో తెలుపుతున్నవి తీర్థయాత్రం విన గచ్చేత్ పునఃసంస్కారమర్హతి తిరిగి ఉపనయనం చేసుకుంటే పవిత్రుడవుతాడని ధర్మశాస్త్రాలు ఎందుకు వ్రాసాయో కానీ నా అభిప్రాయం అప్పుడు కూడా పవిత్రత్వం కలగదనే పడవ ఎక్కేము కంకరరాళ్ళు వలనే మనుష్యులను దానిమీద ఉన్నారు అంతేకాని ఎండకు గాని వానకు గాని ఏమీ ఆచ్ఛాదనం లేదు అయినా క్రొత్త దేశం ప్రకృతి చిత్రాలు చూడటం మొదలైన కారణాల చేత కొంత ఆనందంగానే ఉంది ఎండ కాస్తున్నప్పటికీ దగ్గర గుడ్డగొడుగు కొంత ఆ బాధ లేకుండా చేసింది అంతలో ఎండబాధ దానంతటా అదే తగ్గింది ఈతకు సార్థక్యం ఇంతలో కొని చిక్కులు నేను గ్రహణి వ్యాధితో కాశీ నుండి బయలుదేరినానని ఇదివరకే వ్రాసి ఉన్నాను త్రోవలో అది తగ్గుటకు సాధనమేమున్నది పైగా మేము తినే ఆహారము దాన్ని హెచ్చు చేసేదే కాని తగ్గించేది కాదు ఇక దాన్ని తట్టుకోవటానికి ఆధారము పడుచుదనం తప్ప వేరు లేదు కొంచెం నల్లమందు వేసుకుందామంటే అది మాత్రం ఎంతసేపు ఆపుతుంది పడవ స్టీమర్ వెనుక కట్టబడ్డది దాన్ని మన కోసం అప్పుడప్పుడు ఒడ్డుకు పట్టమనటానికి మనమున్న చోట నియామకులు లేరు అవురా దురవస్థ ఏమి చేయాలి విషయం రసాభాసమైనను వ్రాయవలసి వ్రాస్తున్నాను మరొకలాగు తలవకండి చిన్నప్పుడు నేర్చుకున్న ఈత ఇప్పుడు కొంత పనికి వచ్చింది మృత్యకటికలో గాడు యజ్ఞోపవీతానికి సార్థక్యం చెప్పినట్లు నేను అప్పుడు ఈత నేర్చియుండు అని చదువుకున్న బాలబోధలో వాక్యానికి సార్థక్యం ఊహించుకున్నాను కాలువకు అక్కడక్కడ లాకులు ఉంటాయి కదా ఆ లాకుల దగ్గర ఎంత త్వరగా వెళ్లే స్టీమర్కైనా కొంత ఆలస్యం తప్పదు లాకు ఇక ఒక అరమైలు లోపుగా ఉందన్నప్పుడు నేను గభాలను కాలువలో దూకి ఈదుకొని ఒడ్డుకు వెళ్ళి తరువాయి తీర్చుకొని లాక్ దగ్గర పడవను కలుసుకునేవాడను ఇలా రెండు మూడు సార్లు చేయవలసి వచ్చింది ఈ చేయటంలో ఒక పర్యాయము నెత్తికి చుట్టుకున్న బట్ట తీసివేయటం మరచినాను దానితో మునిగి పైకి తేలటం కొంత కష్టమైంది వ్రాయమర్చాను చదువుకుంటూ ఉన్నది శాస్త్రం పుట్టింది బ్రాహ్మణ కులం చేసిన శుశ్రూష మహాపండితులది కాశీ గంగతో సహా స్వదేశానికి వస్తు ఉన్నాను ఇట్టి స్థితిలో జరిగినంతలో అనాచారంగా ఎట్లు వర్తించటం కనుక కాలువలో దూకేటప్పుడు చెంబొక్కటి ముందుగా గట్టుకు విసిరేసి తర్వాత దాన్ని పుచ్చుకునేవాణ్ణి ఇలా చేయటం వల్ల అపాత్రత్వం ఉండదని నా కానీ ఒకసారి ఆ చెంబు దొర్లి నేను ఒడ్డుకు చేరటానికి పూర్వమే కాలవలో పడి మునిగిపోయింది నాకు సంభయింపవలసిన గండం చెంబును కొట్టుకుపోయిందని నా మిత్రుడు కోమటి సంతోషించాడు త్రివిక్రమావతార సాదృశ్యం ఏలాగో ఈలాంటి గండాలతో కటకం చేరినాము అక్కడ మన తెలుగు దేశస్థులు నిరతాన్నదాతలు ఇంటి పేరు వెంకటాచలం పంతులు గారింట్లో ప్రవేశించాము బహు ఆదరంగా వారు మన దేశస్తులకు అన్నోదకాలు ఇచ్చి ఆదరిస్తారు వారం రోజులు బాబాకరంగా వారింటిలో నుండి కాశీ వదలింది మొదలు అన్నం లోపాన్ని పోగొట్టుకున్నాము నాతో ఉండటం చేత కోమటికి కూడా వారు ఆతిథ్యం ఇచ్చారు తరువాత త్రోవలోకి ఇంత గోంగూర పచ్చడి వగైరాలు కూడా ఇచ్చాయి నా అనారోగ్యం కూడా కొంత తగ్గింది పిమ్మట కటకాన్నించి ఎడ్ల బండి చేసుకుని బయలుదేరాము కాకులు కూసేటప్పటికీ ఊరి వెలుపలకి వస్తేమి అక్కడ ఒక ఇసుకమయమైన నది ఉన్నది సుమారు మూడు పుల్లాంగుల మేర బండ్లేమి మనుష్యులేమి దానిలో నడిచి వెళ్లవలసిందే వందల బళ్ళు వెడుతూ ఉన్నాయి ఏ చంటి పిల్లలో తప్ప బండిలోని మనుష్యులు దిగి నడుస్తూ ఉన్నారు ఇలాంటి సందర్భంలో కొంచము నీరు నురుగలతో ప్రవహించడానికి ఆరంభమైంది మధ్యత్రోవలో ఉన్న బళ్ళు ఎట్లో ఆవలి చేరాయి అంతకన్నా వెనుక ఉన్నవి తిరిగి వెనక్కు వచ్చేశాయి ఒక పావు గంటలో మోకాలిలోత నీరు ప్రవహించటం మొదలుపెట్టింది అరగంట అయ్యేటప్పటికీ ఇంకా చెప్పేదేమిటి త్రివిక్రమావతారంలాగు ఇంతింతై వటుడింతయ్య అన్నట్లు పొంగి మిన్నుముట్టుతూ పాము మీసం తగొట్టుచూ తన్నే చూడమని ఆ నది పరాక్రమించింది మా బండి మేము ఒడ్డునే ఉన్నాము సూర్యోదయం అయింది దంతధావనాది కాలకృత్యాలు నెరవేర్చుకున్నాము అంతలో ఎక్కడి నుండి వచ్చాయో రెండు పెద్ద బళ్ళకట్లు వచ్చాయి ఆవలి బండ్లను ఈవలికి ఈవలి బండ్లను ఆవలికి దాటించటానికి మొదలుపెట్టాయి ఎక్కడ తెముడుతుంది ఒకట రెండా వందల కొలది బండ్లున్నాయి కేకటానికి తూర్పు ప్రక్కన మహానది ఉన్నది అది జీవనది గోదావరి కృష్ణా వీట్ల వంటిదే వెడల్పులో ఇది ఆ మహానదికి తీసిపోదు గాని జీవనది మాత్రం కాదు పటమటి దిక్కున ఇది ఉన్నది ఇలాంటివి ఇంతింత కాకున్నాను ఇంతకంటే చాలా చిన్నవి అయిన సెల త్రావలో ఎన్నో తగులుతవి బొత్తిగా చిన్నవి అయితే రోడ్డు బాటకు అడ్డం తగలకుండా ఏదో తూము కట్టి ఉన్నారు కానీ ఈ బాపతులు అప్పటికింకా కట్టుబడి ఉండలేదు ఇవి అప్పుడప్పుడు చాలా ప్రయాణికులకు మోసం కల్పించటమున్ను కలదు ఆ రోజున ప్రమాదం మాత్రమేమీ జరగలేదు కానీ మా బండి మేము ఆవలికి దాటేటప్పటికి రాత్రి ఎనిమిది గంటలు దాటింది అప్పుడు మాకు బస ఎక్కడా బండలు ఎక్కడా ఊరు నాకు క్రొత్త ఊరికి నే క్రొత్త ఒక ఓడ్ర పండితుడు ఆవలివుడ్డునకు దిగిన సమయంలో తటస్థించాడు ఆయనకు సంస్కృతం వచ్చును పాపము ఆయనే మమ్ము శాస్త్రీణ కుత ఆగచ్చంతి కుతోవాగచ్చంతి ప్రశ్నించాడు తత్కాలోచితమైన జవాబును చెప్పి నేటి రాత్రి మా గతి ఏమి అని అడిగితేని ఆయన తనతో తీసుకుని వెళ్ళి వంట సదుపాయం కల్పించి ఆదరించాడు తెల్లవారుజామున మళ్ళా బయలుదేరి ఒకటి రెండు మకాములు వెళ్ళేటప్పటికీ బండి ఎద్దొకటి పడుకోవటం మొదలుపెట్టింది అప్పుడు మరొక బండి ఎక్కడ దొరుకుతుంది ఆ ఎద్దుకు బదులు బండివాడు కాడి భుజాన్ని పెట్టుకు నడవటం ఎద్దు వెనక రావటం వీళ్ళను మేము కూడా నడవటం ఈలాగూ రెండు మూడు మకాముల ప్రయాణం జరిగింది శ్రీ జగన్నాథ క్షేత్రమునకు వచ్చి చేరుకున్నాము స్వామివారి మీద చేతనైనది ఒక అష్టకం జగన్నాథం నాథం సరిదిన సుతయ భజ మనహ అనే ముకుటంతో రచించినాను సముద్ర స్నానం వగైరా సందర్భాలనుభవిస్తూ అక్కడ వారం రోజుల వరకు ఉన్నామని జ్ఞాపకం గంజాం బరహంపురం అక్కడి నుండి మళ్ళా బండి చేసుకొని గంజాముకు బయలుదేరినాము చిలక సముద్రం త్రోవనైతే పడవల మీద ప్రయాణం చేయాలి మధ్య మధ్య తిప్పల మీద వండుకోవాలి కొంచెం చుట్టు కానీ మెట్ట మార్గం అంతకంటే వీలని కొందరు చెప్పారు ఆ మాట మీద చుట్టైనా మెట్ట మార్గం మేలన్నారని మెట్ట మార్గానే బయలుదేరాము కానీ త్రోవలో పోలీసు జవానుల సాయంతో బయలుదేరిన తహసీల్దారు గారిని రాళ్ళు రువ్వి దొంగలు చీకాకుపరిచినట్లు ఒక మకాములో తెలిసింది ఇక ఇప్పుడు ఏం చేయము కొన్ని బళ్ళ సహాయంతో ఎట్టెట్లో చిన్న చిన్న ప్రయాణాలతో గంజాం చేరాము కలకత్తా బయలుదేరినది మొదలు కటకంలో తప్ప గంజాం వరకున్ను స్వహస్తపాకమే ఒకప్పుడు బండి క్రింద వంట చేసుకోవాల్సి వచ్చేది ఎందుచేతనంటే అడిచెనుకు పొడిచెనుకు వానపడేటప్పుడు ఏ చెట్టు క్రిందో మకాం పెట్టినప్పుడు అంతకన్నా గతి ఏమి ఎట్లో ఉడికి ఉడకని మెతుకులు తిని గాలికి చాటుగా బండి సర్దించుకొని దానిమీద నిద్రించటం బండివాడు బండి కింద పరుండటం ఇట్లా ప్రయాణం సాగిస్తూ గంజాం చేరాము అక్కడి నుండి సత్రాలలో భోజనం దొరకటం మొదలు వంట బాధ తప్పింది గంజాం రాత్రిపూట ప్రవేశించాము సత్రంలో తిని పరున్న తరువాత నాకు అపారంగా చెవిపోటు మొదలుపెట్టింది అక్కడ దిక్యవరు దగ్గర తమలపాకులు సున్నము నిల్వ ఉన్నది అవి రెండూ కలిపిన రసం వల్ల ఆ బాధ నివర్తించింది తాంబూలము కాశీయాత్ర చేయించటానికే కాకుండా చెవిపోటు వైద్యానికి కూడా పనికి వచ్చిందని నాలో నేననుకున్నాను అట నుండి తెలుగుదేశమే అనుకోదగిన సీతారాంపురం మొదలైన గ్రామాల ద్వారా దేశానికి వస్తు బరహంపురంలో మాత్రం వారం రోజులు ఆగినాము కారణం నాతో వచ్చిన కోమటన్నాడు కదా ఇక నా చేతిలో సొమ్ము లేదు ఈ పైన మనం మీదనే వెళ్ళాలన్నాడు అలాగైతే ఈ ఊళ్ళో నేను అవధానం చేసి సంపాదిస్తానని చెప్పి ఆగమన్నాను ఆగాడు అవధానం ప్లేడర్లు సిద్ధం చేశారు కానీ అంతలో వారిలోని ఎవరికో ఆపత్తు వచ్చి మరికొన్నాళ్ళు ఉండవలసి వచ్చింది కోమటికి ఇంటికి ఎప్పుడు పెడదామా అన్నంత తొందరగా ఉన్నది అందుచేత అతడు మీరుండండి నేను వెడతా అన్నాడు దాని మీద నీకు మాత్రం బండి ఖర్చు ఎక్కడిది మన ఇద్దరికీ కూడా సరిపడ్డ సొమ్ము ఇక్కడ వస్తుంది ఉండమన్నాను తగిన ప్రత్యుత్తరం లేక ఆగినాడు కానీ ఏమైనా వాని మనస్సు లేదు ఆ కారణం చేత ఉన్న యదార్ధం చెప్పవలసి వచ్చింది సొమ్ము అంతో ఇంతో ఉంది ముందే జాగ్రత్త పడటం మంచిదని అలా అన్నాను కనుక వెళదాం పదండి అన్నాడు సరేనని బయలుదేరాము కాశీ కావడి మోత అయితే మేమిద్దరమున్ను కాశీ కావళ్ళు పూర్వులతో పాటు కట్టించుకున్నామే గాని ఇది వరకు ఒక మకామైనా మోయలేదు ఇక్కడ నుండి మోయటానికి మొదలెడదామని బుద్ధి పుట్టింది భుజాల మీద కావిళ్ళు పెట్టుకొని బయలుదేరాము గోవిందపురం సత్రానికి రాత్రిపూటకి వెళ్ళాలి ఐదు కోసల మకాము రోడ్డు మార్గము ఒకటి రెండు కోసలు నడిచేటప్పటికీ నా భుజము సహించింది కాదు కోమటి చిన్నప్పటి నుండి వ్యవసాయంలో నలిగినవాడు అందుచేత లావుపాటి వెదురు పొంగు అతడు కట్టించుకున్నాడు అదేమో బరువుగా ఉంటుందనుకొని నా తహతుకు సరిపోయే సన్నపు వెదురు నేను కట్టించుకున్నాను కోమటంత కాకపోయినా విద్యార్థి దశలో కొంచెం నీళ్ల కావిళ్లకు అలవాటైన వాడనే ఈ సన్నము నన్ను బాధించటానికి మొదలుపెట్టింది ఆ రహస్యము అప్పుడు కోమటి నాకు చెప్పి నా కావిడ అతడెత్తుకొని అతడి కావిడి నాకిచ్చాడు ఎట్లో ఆ మకాం సూర్యాస్తమయానికి చేరుకున్నాము కానీ త్రావలో సీతాఫల పళ్ళు తిని ఒక సెలయేటిలో నీళ్లు త్రాగినాము కాలం కాని కాలంలో ఆషాఢ మాసంలో సీతాఫలం దొరకటం అత్యద్భుతంగా కనపడి ఈ చపలత్వానికి నన్ను పురికొల్పింది రాత్రికి జ్వరం ప్రారంభించింది ఆ సత్రంలో రెండు లంకనాలు చేసి మూడో రోజున పచ్చంపుచ్చుకొన్నాను ఆ సత్రం అడవిలో ఉంది గోవిందపురం అక్కడికి రెండు మైళ్ళలో ఉందట ఆ సత్రం పెట్టించిన పుణ్యపురుషుడు సమయానికి అక్కడనే ఉండటం చేత నా అనారోగ్యం ఆయనకు తెలిసింది అనారోగ్యంలో ఉన్నను ఏవో కొన్ని శ్లోకాలు నా వల్ల ఆయన వినటం వల్ల నా ఎందు అపారమైన భక్తి కలిగి అక్కడ నున్న రోజులలో నాకు ఆయన చేయించిన సదుపాయము వర్ణనాతీతము ఒక నెల రోజులైనా అధమం అక్కడ ఉండి మంచి ఆరోగ్యమును పొందిన పిమ్మట వెళ్ళవలసినదని ఆయన మిక్కిరిగా నిర్బంధించినాడు కానీ కోమటికి క్షణముఖ యుగంగా ఉంది క్రొత్తగా కాపురమునకు వచ్చిన భార్యను వదిలి వచ్చిన వాడతడు నేను క్రొత్తగా వివాహమైన వాడనే అయినను బ్రహ్మచారి వంటి వాడనే కోమటి నాతో పాటు ఎట్లుండగలడు ఒక్కొక్కరి హస్త విశేషం ప్రయాణం కావటానికి మొదలుపెట్టాడు నాకు అతని సాయం వదలటం ఇష్టం లేదు ఎట్లో మూడో రోజున పత్సము పుచ్చుకొని బండి కుదుర్చుకొని బయలుదేరాము ఆ రాత్రికి పై మకాము పేరు మరచినాను అక్కడ కూడా సత్రం ఉంది ఆ సత్రానికి వెళ్ళాలి చులాక్గా వెళ్ళవలసిందే కానీ బండివాడు నిద్రోతుంటే ఎడ్లు వాటికిష్టం వచ్చిన రోడ్డు మార్గం పట్టాయి మాకేం తెలుసును ఆ రోడ్డే సరైనది అది ఒక పల్లెటూరు దగ్గరకు తీసుకువెళ్ళింది ఆ పైని రోడ్డు లేదు అప్పుడు వాడిని లేపాము లేచి చూశాడు వీటి తల్లి సిగధరగా దోవతప్పిందన్నాడు అప్పుడేం చేద్దామన్నాము ఈ ఊళ్ళో ఆగుదామన్నాడు ఇక్కడ అన్నం దొరుకుతుందా అన్నాను బ్రాహ్మలు లేరన్నాడు ఉన్న ఊరు తీసుకువెళ్ళమన్నాను మంచిదని ఏదో పొలాల త్రోవను ఒక చిన్న అగ్రహారంలోకి తీసుకువెళ్ళాడు ఆ ఊళ్ళో గోడలకు బదులు మొళ్ళ కంచెలే విస్తారంగా కనపడ్డాయి వీధులు తెలియటమే జాము రాత్రికి లోపుగా అయింది నాకు ఆకలి అపారంగా వేస్తూ ఉంది కొన్ని ఇళ్ళకి వెళ్ళి అడిగాను కానీ భోజనాలు అయిపోయాయని అన్నారు ఒక ఇల్లాలు మాత్రం నాయన అన్నముంది కానీ ఇప్పుడే చల్దికుండలో పడేశానన్నది అమ్మా అది అయితే మరీ మంచిదన్నాను అలా అయితే రండి నాయనా అని వడ్డించింది తృప్తిగా ఇద్దరము భోంచేసినాము జ్వరపడి ఉన్న నాకు రాత్రి రాత్రివేళ ఆ భోజనం విధిగా జబ్బు చేయవలసిందే కానీ ఆ చేతి మహాత్మ్యమేమో లేచమున్నో జబ్బు చేయనేలేదు ఆ రాత్రి ఆ ఇల్లాలు అన్నము పెట్టకపోతే నేను ఏమగుదునో ఇప్పుడు వ్రాయజాలను యోగ్యుల ఊహలు కూడా ఒకప్పుడు లోకాపకారకాలు ఈ రీతిగా కొన్ని ఓళ్లలో భుక్తల గృహాల్లోనూ కొన్ని ఊళ్ళల్లో సత్రాలలోనూ భోంచేస్తూ కొంత నడక మీద కొంత బండి మీద మార్గం అతిక్రమించి త్రోవలో కొంచెం కొంచెం రోడ్డుకు దూరంగా ఉన్నప్పటికీ శ్రీకూర్మం సింహాచలం పుష్పమాక మొదలైన క్షేత్రాలు సేవించుకుంటూ ఎట్లాగైతేనేమి తునిచేరాము గంజాము వచ్చినది మొదలు స్వయంగా వండుకోవటం తప్పిందని ఇదివరకే వ్రాశాను త్రవలో చాలా వరకు సత్రాలన్నీ శ్రీ మహారాజులంగారివే ఆ సత్రాలు సదుపాయంగా అన్నోదకాలు ఇవ్వటానికే అసలు ద్రవ్యదాతలు ఏర్పరిచి ఉన్నారట కానీ ఇటీవల ఆ సంస్థానానికి దివానిగిరి చేసిన శ్రీ పెనుమత్స జగన్నాథరాజు గారు ఒక్క సత్రం తాలూకు సొమ్ముతో రెండేసి సత్రాలు పెట్టి ఆ సదుపాయం పూర్తిగా తగ్గించారని మా గురువుగారు చెప్పగా విన్నాను నాకు ఈ ప్రయాణంలో గురువుగారు చెప్పిన మాట అనుభవంలోకి వచ్చింది దివాంజీ జగన్నాథరాజు గారు కూడా మహాయోగ్యుడే కాని వారి ఉద్దేశ్యం ఏదో ఆ పూట తిని వెళ్ళే వాళ్ళకి సదుపాయం ఎందుకు అసలు లేకపోవటం కంటే ఇంత చారునీళ్ల అన్నం ఉంటే చాలదా అని మంచి యోగ్యులకు తోచే ఊహలు కూడా ఒకప్పుడు లోకోపకారకాలుగా అవుతాయి అన్నందులకు ఈ సత్రాలే ఉదాహరణ దివాంజీ గారు ఒకటి రెండు చేస్తే దానిలో గుమాస్తాలు వంట మరికొంత తగ్గిస్తే తుదకు నీళ్లలో ఉప్పు మాత్రం వేసి తీసిన తోటకూర శుద్ధ కలిపిన నీళ్ల వంటి ఈ రీతిగా భోజనం ఏర్పాటవుతుందని వేరే రాయనక్కరలేదు ఈ భోజనం ఇప్పుడే చూచాను మళ్ళా ఈ మధ్య నాలుగేండ్ల నాడు విజయనగరం విద్యార్థులు ఫోన్ చేసే సత్రంలో చూచాను చూడటం అంటే చూడటం కాదు తిని చూచాను మీరు ఈ రోజులలో సత్రభోజనానికి ఎందుకు వెళ్ళారని శంకింతురేమో బొబ్బిలి పట్టాభిషేకం కృత ఇచ్చి వచ్చేటప్పుడు ఇదివరలో నా వద్ద చదివిన విద్యార్థులు కొందరి కోరిక మీద విజయనగరంలో ఆగవలసి వచ్చింది ఆ విద్యార్థులు నా కోసమేదో పెద్ద ప్రయత్నం చేయబోతే అబ్బాయి మీరంతా ఎక్కడ భోంచేస్తే అక్కడే భోంచేస్తాను ఒక పూటకేమిటి మీ విద్యార్థుల పంక్తిని భోంచేయటం నాకు పరమ సంతోషం అన్నాను దాని మీద ఆ సత్రాధికారితో చెప్పి ఏదో సదుపాయం కల్పించాలని అనుకున్నారు కానీ నేను దానికి అంగీకరించగా నా పేరు చెప్పనే వద్దు నేను వచ్చినట్లు విజయనగరంలో ఎవరికి తెలియనేకూడదు అలాగైతేనే నేను వస్తాను లేకుంటే రానే రాను అని ఖండితంగా చెప్పేటప్పటికీ విధులేఖ వాళ్ళు అందుకే అంగీకరించారు ఆ కారణం చేత ఆ విద్యార్థుల సత్రభోజనం నాకు అనుభవానికి వచ్చింది ద్రవ్యదాతల లోపం ఉందేమో అంటే రోజు ఒక ఇంటికి రూపాయలు కూరలకే ఇస్తారట ఇట్టి స్థితిలో పైని వర్ణించిన రీతిగా భోజనం ఉండటానికి కారణం మధ్య చౌర్యమే కాక మరేమి ఇంకొక విశేషం ఈ సత్రాధికారి ఎవరో సామాన్యుడు కాక వేదం వచ్చిన కుటుంబంలో పుట్టి వేదం చెప్పుకున్న శ్రోత్రియుడని కూడా విన్నాను అందుకే కాబోలు ఇంత శ్రోత్రీయంగా విద్యార్థుల భోజనం ఉందనుకోవలసి వచ్చింది ఇట్టి సత్ర మీద మళ్ళా జిహో చచ్చి ఎట్లో తుని అక్కడ మాకు చుట్టాలు లేరు కానీ చుట్టాల వంటి వారున్నారు వారింటికి వెడితే ఈ లోపల చచ్చిన జిహం మళ్ళా మనుష్యలోకంలో చేరదగిన భోజనం దొరికింది ఇటివల ఎన్నెన్ని రాజయోగ బు విందులు నాటి వంకాయ కూరలో శతాంశమునకు కూడా పోలవని సిగ్గు విడిచి చదువరులు మన్నించాలి ఇంకొకటి వంట యొక్క రుచి కేవలం వండేవారి ఎందే ఉండదు పదార్థమందునో ఉండదు తినేవాడి అవస్థను బట్టి కూడా ఉంటుంది సరే తుని నుండి కొన్ని మజిలీల మీద పిఠాపురం వచ్చి అక్కడ సత్రంలో సహపంక్తి చేసి కావిళ్ళు భుజాన పెట్టి చామర్లకోట దాకా వచ్చిన తరువాత కోమటి ఆ కాలువ పొడవెక్కి వెళ్ళిపోయాడు నేను కాకినాడ ద్వారా యానాముకు వెళ్ళాను యానాం ప్రవేశించక పూర్వం సమీప గ్రామం నీలపల్లె దేవాలయంలో కాశీకావిడు సైతం ఆగినాను ఆగి ఇంటికి కబురు పంపిన మీదట మా వాళ్ళు బాజాబ జంత్రీలతో వచ్చి నన్ను ఇంటికి తీసుకుని వెళ్ళినారు అప్పటికింకా కాశీ నుండి గంగ కావిడి తెచ్చిన వాళ్ళకి ఈ మర్యాదలు ఉన్నాయి గంగా సంతర్పణ వృత్తాంతము ఇక్కడితో కాశీయాత్ర సమాప్తి అయినప్పటికీ దీనికే సంబంధించిన గంగా సంతర్పణ వృత్తాంతం వ్రాయటం అంత అనుచితం కాదనుకుంటాను గంగా సంతర్పణ కొంత నా తాహతుకు ఎక్కువగా చేదామని నా సంకల్పము ఎక్కువంటే మరేమీ లేదు గాని పిండి వంట మిఠాయి చేయించాలని నా కుతూహలం యానాములో విస్తరించి విస్తళ్ళు లేవు గానీ సమీప గ్రామము వింజరం ఉంది కనుక నూరింటికి తక్కువ కాకుండా బ్రాహ్మణ్యము వస్తారు ఇంకా బంధువులు వగైరాలతో రెండు వందలకు యత్నం చేయాలి ఇది సంపన్నులకైతే లెక్కలోది కాదు కానీ అప్పు చేసి త్రోవ ఖర్చులకు మునియాడరు చేసిన మా తల్లిదండ్రులు భరించగలరా కాబట్టి నేను సంపాదించాలి నాకు మాత్రం ఎవరిస్తారు నాకు ఎవరు కానీ కవిత్వానికి ఇస్తారు ఇంకా ఇప్పటిలాగూ అప్పటికి కవిత్వం అంటే ఈసడింపు కలగలేదు అని నా తలంపు రుద్రాక్ష తావడం దర్భాసనం గంగా యమున చెంబు విభూది పెండికట్లు నీరుకావి దోవతులు నేను కోనసీమకు ప్రయాణమైనాను అప్పటికి నేను విద్యార్థినే కాబట్టి నాకు ఒక్క విద్యార్థి అలంకారంగా లేడు పండిత వేషానికి మాత్రమే లోటు కానీ తక్కిన లక్షణాల్లో లోపము లేశమున్ను లేదు మురమళ్ళ పోలవరము క్రొత్తపల్లె కేసన ఈ గ్రామాల్లో కొంత ప్రచారం చేశాను కాని ఏదో పది తప్ప త్రోవ పడలేదు ఆ పైన వృద్ధ గౌతమి దాటి ముమ్మిడివరం ప్రవేశించాను త్రవలో ఊరు వెలుపుల కొబ్బరి తోట్లలో కొందరు గృహస్థులు కాపురమున్నారు అందులో పండిత సాంప్రదాయమున్ను కవి సాంప్రదాయమున్ను స్వత పండితులను అయిన ఒక్కలంక వీరభద్రయ్య గారు నన్ను బహుకరించి అక్కడ ఉన్నంతకాలము మిక్కిలి ఆదరముతో ఆతిథ్యమిచ్చినారు గ్రామకరణం కామరాజు గారు బహు కలవాడు ఆయన నా చేత అష్టావధానం సభ చేయించి నూట పదహారులు ఇచ్చే ఊహతో నున్నాడు ఈలోగా ఆయన పినతండ్రి అమ్మిరాజు గారును వెంపరాల వెంకటశాస్త్రులు గారును నన్ను పరీక్ష చేయటానికి అప్పుడప్పుడు ఏవో వారికి తోచిన శంకలు శంకిస్తూ ఉండేవారు నా స్థితి అప్పటికప్పుడే అలాంటి సామాన్య పండితులకు లొంగేటట్లు లేదు కౌముది ప్రధాన భాగాలు అయినాయి పరిభాషేందు చాలా మట్టుకు అయింది ఇతర వ్యాఖ్యానాల్లో విశేషాలు కొన్ని తెలుసును ఈ స్థితిలో ఉన్న నేను కేవల సాహిత్యం మాత్రం ఉన్నవారికి ఎలా లొంగుతాను అదిన్ను కాక వారిరువురున్ను వయోవృద్ధులే అయినను నన్ను అడిగే ప్రశ్నలు శుద్ధ అవ్యక్తముగానున్నాయి మాదిరికి ఒకటి ఉదాహరిస్తాను దానివల్ల వారి పెద్దతనమును నా చిన్నతనమున్ను మీకే తెలుస్తుంది నేను అన్నపూర్ణ నాష్టకంలో అమ్మవారిని మత్సద్మని స్థియతం అని కోరినాను దానికి అర్థం ఇంతకు పూర్వం వ్రాసే ఉన్నాను ఈ స్థలంలో వారి శంక అబ్బాయి అమ్మవారిని మీ ఇంటిలో నుండమన్నావు కదా అయితే మీ ఇల్లు తాటాకుల ఇల్లా లేక పెంకుటిల్లా అని నా సమాధానం ఏమిటంటే మా ఇల్లు రన్న రెండు విధములలో నొక్కటియు కాదు గడ్డి ఇల్లు అని పాండిత్యంతో బాటు నాకు పెంకతనమున్ను లోటు లేదు కనుక పెడసరంగా జవాబిచ్చాను పైగా వయస్సు ముదిరిన వారి ధోరణి ఎంత పెడత్రోవనున్నదో చదువులు పరికింతురుగాక దానిమీద వారు నన్ను ఏదో విధంగా గేలి చేయ నేను కార్యార్థన కుతగర్వ కనుక ముందు చేయవలసి ఉంది వీరితో మనకు పోట్లాట తగదు ఇందులో ఒకరు సభ చేయించే వారికి అత్యావశ్యకులు ఇప్పుడేమైనా వైరస్యం కలిగితే వీరి ద్వారా కాబోయే కార్యం చెడవచ్చునని ఊహించి వారికి ఓడిపోయినట్లు నటిస్తూ కాలక్షేపం చేసేవాడను Bye. <laughs>